wa wa Muhammad ala అనే ఈ గొప్ప పుస్తకం నుండి మనం క్రమంగా హదీఫ్లు ఏదైతే చదువుకుంటూ వస్తున్నామో ఈరోజు హంబర్ యాభై ابن عباس رضي الله عن عمار لكن جاروا قدموا عيينة ابن حسم فنزل على ابن أخيه الحر ابن قيس وكان من النفر الذين يدنيهم عمر رضي الله عنه وكان القراء أصحاب مجلس عمر رضي الله عنه ومشاورته كهولا كانوا أو شبانا فقال عيينة ابن أخيه ابن أخي لك وجه عند الأمير فاستأذن, لنا فاستأذن لي عليه فاستأذن فأذن له عمر فلما دخل قال هيا يا ابن الخطاب فوالله ما تعطينا الجزل ولا تحكم فينا بالعدل فقضب عمر رضي الله عنه حتى همى إن يوقع به فقال له الحر يا أمير المؤمنين إن الله تعالى قال لنبيه صلى الله عليه وسلم خذ العفو وأمر بالعرف وأعرض عن الجاهلين وإن هذا من الجاهلين والله ما جاوزها عمر والله ما جاوزها عمر حين تلاها وكان وقافا عند كتاب الله تعالى بخاري لوني حديثي كبعاوام ابن عباس رضي الله عنه موليكين شارو عيينا بن حسن وجي تانا صدركم عرورينا حرب قيس ودا بسا چي سعدو حرب قيس حضرت عمر بن الخطاب رضي الله عنه خليفة انكالم لو ఆయన సన్నిహితుల్లో ఒకరు వచ్చిన వారెవరు ఎవరి దగ్గరికి తన సోదరుని కుమారుడైన పరిపాలనా కాలంలో హజరత్ ఉమర్ వారి సన్నిహితుల్లో ఒకరు ఆ కాలంలో హజరత్ ఉమర్ గారి సభికులు సలహాదారులు भाषा भाषा पार्लमें आफ् पार्लमें उमर अदी अल्लाह सभि सलहदारे अंतर ना वो नये नये लेक नव युवक सर దీని వివరం కూడా నేను ఇన్షాల్లా హజీత్ యొక్క అనువాదం పూర్తిగా విన్న తర్వాత చెబుతాను హజరత్ ఉమర్ అది అల్లా సభికులు వారి సలహాదారులు అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అని ఈరోజు భాషల్లో మనం అనుకోవచ్చు ఎవరుండేవారు కుర్రా కారి ఇది ఏకవచనం దాని యొక్క బహువచనం కుర్రా వారు నడి వయస్కులైన వారైనా లేదా నవయువకులైనా అప్పుడు ఒయైన తన సోదర కుమారునితో ఇలా అన్నాడు భాతృజా ఓ నా కుమారుని సోదరా నా సోదరుని యొక్క కుమారుడా ఈ ఖలీఫా వద్ద నీకు మంచి పలుకుబడి ఉంది కనుక నేనాయన్ని కలుసుకునేందుకు నువ్వు ఆయన వద్ద అనుమతి తీసుకోర్బిన్ ఖైస్ తన బాబాయి కోసం అమర అల్లాహో తన అనువుగారిని సంప్రదించి అనుమతి కోరగా ఆయన అనుమతి ఇచ్చాను లోపలికి ప్రవేశించిన తర్వాత రోయైన ఖలీఫాను ఉద్దేశించి ఓయ్ ఇబ్నెత్తాబ్ అల్లా సాక్షిగా నీవు మాకు తగినంతగా సొమ్ము ఇవ్వడం కానీ మా విషయంలో తీర్పులు న్యాయంగా ఇవ్వడం కానీ చెయ్యటం లేదు అని ఒక అపనింద వేశాడు ఆయన మాటలు విని అమర్ అది అల్లాహో ఆగ్రహానికి గురయ్యారు ఆయన్ని ఆ మాట అన్నందుకు దండించాలని నిశ్చయించుకున్నారు అంతలోనే హిన్ కల్పించుకొని ఓ విశ్వాసుల నాయక యా ఈ విధంగా ఆదేశించారు మన్నింపు వైఖరి అవలంబించుల్ఫ్ మరియు మంచిని బోధించు అని మూర్ఖులతో వాదానికి దిగకు ఇతను అంటే నా బాబాయి ఇతను కూడా మూర్ఖుల్లో ఒకతను కనుక మీరు అతన్ని క్షమించి వదిలిపెట్టండి అన్నటువంటి ఒక మాట చెప్పారు విన్నవించుకున్నారు ఇక ఈ హదీత్ను ఉల్లేఖించే ఈమెను అబ్బాసరది ఎల్లావతరని అంటున్నారు అల్లాహ సాక్షిగా ఆయతును పఠించగానే ఉమరద్ అల్లాహు తాలా అనుహూ అది విని ఒక్క అడుగైనా ముందుకు వేయలేదు అల్లాహు తాలాహు కుర్లోని ఆయతులు విన్న వింటనే ఖురాన్లోని ఆయతలు విన్న వెంటనే కడు వినయంగా లొంగిపోయేవారు ఈ హదీసులో మనకు ఎన్నో విషయాలు బోధపడుతున్నాయి మొదటి విషయం ముస్లిం నాయకుడు తన సలహాదారుల్లో తన సభికుల్లో దగ్గరి వారుల్లో విద్యావంతులను ఉంచుకోవాలి ఈ హదీసులో కారి యొక్క బహువచనం కుర్రా అన్న పదం ఏదైతే వచ్చిందో सामादे मन खाबी अटू उटा कदा कारी अाव पाठक चवरुड़ अब हदीस प्रस्तावक वच्चा कारी अटेजों यागा केवल दिव्य खुरा शास्त्रोक्तंगयबद्ध మధురాది మధురంగా పారాయణం వారని భావం ఎంతమాత్రం కాదు పైగా ఇక్కడ కారి అంటే కురాన్ యొక్క భావం అందులోని ఆజ్ఞలు వారింపులు ఆదేశాలను గురించి తెలిసిన ధర్మవేత్తలు ఫుకహ ఆనాటి కాలంలో కారి కుర్రా అని ఎవరిని అనబడేది ఈనాటి మాదిరిగా కేవలం కురాన్ పఠించే పఠించడం మంచి స్వరంతో వాళ్ళనే కాదు ఆనాటి కాలంలో కుర్రా అంటే గొప్ప ధర్మవేత్తలు కురాన్ యొక్క ఆదేశాలు కురాన్ యొక్క వారింపులు కురాన్ గురించి చాలా లోతు జ్ఞానం ఇస్లాం యొక్క సంపూర్ణ జ్ఞానం గలవారు అయితే అమర అల్లాహోత దగ్గర ఉన్న వారిలో అలాంటి గొప్పవారు ఉన్నారు మరియు ఇక్కడ మరో విషయం చెప్పడం జరిగింది వారిలో నవయువకులు ఉన్నారు కొంచెం వయసు పడిన వారు కూడా ఉన్నారు అంటే ఇతడు కొంచెం చిన్న వయసు వాడు కదా అని అతన్ని చిన్నచూపుతో చూడడం కాదు ఒకవేళ అతనిలో విద్యాపరంగా అనుభవం పరంగా సమాజంలో అతడు ఒక ఉన్నత శ్రేణికి విద్యారంగంలో చేరి ఉన్నాడంటే ఉమరది ఎల్లాఅతరును అలాంటి వ్యక్తిని కూడా తన సభికుల్లో తన సలహాదారుల్లో ఉంచేవారు దానికి ఒక గొప్ప నిదర్శనంలో నవయోవకుడు ఇరవై సంవత్సరాల వయసు ఇంకా రాలేదు కానీ ప్రాం వారి ఇబున్ అబ్బాస్ గురించి ఏం దువా చేశారు యొక్క అర్థ భావాలు ఇతనికి నీవు ప్రసాదించు కురాన్ యొక్క జ్ఞానం ఇతనికి ప్రసాదించు అల్లా ఈ హీస్ ద్వారా మనకు తెలిసిన మరొక విషయం ఏమిటంటే ఏదైనా విషయం వచ్చినప్పుడు సలహాదారుల్లో ఎవరైనా మంచి సలహా ఇచ్చినప్పుడు నాయకుడు తన కోపాన్ని తన నాయకత్వం అటువంటి గొప్ప హోదాను లెక్కగట్టకుండా మంచి సలహాను అనుసరించాలి అమరది ఎలా అవుతను ఆనాటి కాలంలో ఎంత గొప్ప ఖలీఫా ఎంత గొప్ప నాయకుడు కానీ హుర్ ఖురాన్ యొక్క చదివి ఇతడు నీతో ఏదైతే మాట్లాడిండో అతడు కూడా మూర్ఖుల్లో ఒకడు అని ఖురాన్ ఆయత్ పఠించిన వెంటనే కురాన్ ఆయత్లో ఉన్న బోధనను తిరస్కరించలేదు దానికి వ్యతిరేకంగా ఒక అడుగు ముందు వేయలేదు మరి ఆ వ్యక్తి చెప్పిన మాట నిజమా కాదు కుమరది ఎల్లా అతడుపై ఏదైతే అతడు నింద వేశాడో మీరు న్యాయం చేయడం లేదు మా తీర్పుల్లో మరియు మాకు తగిన సొమ్ము ఇవ్వడం లేదు అని ఏదైతే మాట చెప్పాడో అతడు అబద్ధం చెప్పాడు అమర అది ఎల్లా అవతరం ద్వారా ఇలాంటి అన్యాయం జరగలేదు మన ఈ అధ్యాయం పేరేమిటి సబర్ సహనం ఇక్కడ ఒక నాయకుడైనప్పటికీ కానీ ఒక హోదాలో ఉన్న వ్యక్తి కానీ అతనికి కూడా ఏదైనా సందర్భంలో తన దగ్గర ఉన్న వాళ్ళ ద్వారా ఏదైనా చెడు ప్రవర్తన వల్ల ఆగ్రహం కలిగితే కోపం వస్తే సహనం అనేది వహించాలి సహనం గురించి చదువుతున్నాం కదా ఇంతకుముందు ఎన్నో అతిథులు మనం చదివి ఉన్నాము వాటన్నింటి ద్వారా కూడా మనకు తెలిసిన విషయం ఏంటి సహనం అన్నది ఏదో ఏదో ఒక్క మార్గంలో ఏదో ఒక్క సందర్భంలోనో కాదు మన జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలలో మనకు సహనం అవసరం ఉంటుంది ఇంకా ఇందులో మనం చూసుకుంటూ పోతే ఎన్నో విషయాలు వస్తాయి కానీ ఇన్ని విషయాలను మనం తెలుసుకొని ఆచరిస్తే కూడా ఎంతో గొప్ప విషయం ఒకటి హజరత్ ఇల్లాహతను ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం ఇలా తెలియజేశారు నా తర్వాత అక్రమరీతిలో ప్రాధాన్యతనిచ్చే ధోరణి ప్రబలుతుంది మీరు చెడుగా భావించే దుష్ట కార్యాలు జరుగుతాయి అది విని సహచరులంతా ప్రవక్త మరి అలాంటి పరిస్థితుల్లో మాకు మీ ఇచ్చే ఆదేశం ఏమిటి అని అడిగారు దానికి ప్రవక్త సల్ వారు చెప్పారు మీరు మీపై ఉన్న బాధ్యతలను సజావుగా నిర్వర్తించండి दी हक्मा अल्लाह वेकू उदीफ प्रवक्ता महानीय मुहम्म सल अलीवसलमे राबो सूचन गेपारो राये ओ संघटन गो दील में ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలి వసల్లం అల్లా సత్య ప్రవక్త అని ఇక్కడ రుజువవుతుంది ఎందుకంటే ప్రవక్త చెప్పినట్లుగానే తర్వాత కాలాల్లో ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగాయి ప్రజా నాయకులు అధికారులు పరిపాలనా బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించకుండా ప్రజల హక్కులను కాజేస్తూ ప్రజలకు చెందవలసిన ధనాన్ని తమ జేబుల్లో నింపుకుంటూ బంధు ప్రీతికి తావిస్తూ ప్రజలు వారిపై తిరుగుబాటు దోరణుల్ని అనుసరించకుండా సహనాన్ని ప్రదర్శిస్తూ అల్లాహ సన్నిధిలో తమ వల్ల జరిగిన పొరవాట్లపై పశ్చాత్తాప భావంతో కుమిలిపోతూ క్షమాభిక్ష వేడుకోవాలని అధికార अदिकल आगड़ी तमन का अल्ला प्रार्थिस्टी हदीस मन को बोध बोधि हदीस वाल केवलमुख सहन गुणमे मन को इव जरगे हदीस व्याख्याना भाव गल इंका वेरे हदीस मन क्षुण्णा परशी मन को अंतर्गत मो गोपाव का की पूर्ति प्रयत्न चुनार అలాంటప్పుడు సమాజంలో శాంతి భద్రతలు నెలకొని ఉండడానికి ఎలాంటి అశాంతి అలజడ జరగకుండా మనం మన మనపై వాళ్ళ హక్కు ఏదైతే ఉందో అది నెరవేర్చాలి అని ఇక్కడ మనకు ప్రవక్త బోధించారు కానీ వారి నుండి వచ్చే హక్కు ఏదైతే ఉందో అది మనకు రాకుంటే ఇక్కడ హదీఫ్ యొక్క బాహ్యం దీని పదాల్లో మనకు తెలిసిందేమిటి వాళ్ళ నుండి మీకు రావలసిన హక్కు ఏదైతే ఉందో దాని గురించి మీరు అల్లాహను అడగండి అల్లాను ప్రశ్నించండి అల్లాను అర్థించండి అల్లాను వేడుకోండి అయితే అంతర్గతంలో ఉన్నటువంటి భావం ఏంటి मन ओपिक वह मन को रावल हक राहन वह अल्ला अड़ी अल्ला अड़गे अल्ला अड़गे मन को रावल हक इवानी वारी बुद्धि कल वारी मनस प्रेम रावाली अमला कोरज साजल ధోరణి ఎలా ఉంటుంది ఏ నాయకుడు అన్యాయం చేస్తున్నాడో వాడు నాశనమౌగాక అని ఇలాంటి శాపనాలు బదువాలే వెళ్తాయి మనకు తొందరగా కానీ ఒకవేళ మనం వాడి హిదాయత్ గురించి కూడా దువా చేస్తే వాడు తన ఈ దుష్ట అలవాటును మార్చుకోవాలి అతనిలో ఒక సంస్కరణ జరగాలి అన్నటువంటి దువా చేస్తే మనకు పాపమా కాదు మనం లాభంలో ఉంటాము ఒకవేళ అతడు బాగుపడ్డాడు అంటే ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుంది అవునా కాదా ఈ విషయం కూడా ఉంది అంతేకాకుండా ప్రజలలో ఎవరు ఉన్నత హోదాలలో ఉన్నారో వారు అలాంటి నాయకులను एका यहां स्थितो पुनायो दिन प्रकार आना कल वारी संस्क प्रयत्न चयी वो अन्याय में उजल पर ये, ये दौर्जन्यूनारो चे दादी वारी तो कल माटे प्रयत्न एंकंधा और व्यक्ति ఎదుటి వారిపై దౌర్జన్యం చేస్తున్నాడు కానీ అతనికి నేను దౌర్జన్యం చేస్తున్నా అని అర్థం కాకపోవచ్చు అతడు చేసే పనిని ప్రజల యొక్క కొన్ని వారి తప్పిదాల వల్ల లేకుంటే వారు ఏదైతే అతనికి వ్యతిరేకంగా ఆచరిస్తున్నారో దానిని బట్టి ఒక పని ఏదైతే చేస్తున్నాడో నేను మంచిగా చేస్తున్నానని వాడు భావిస్తాడు కావచ్చు అందుగురించి పెద్ద హోదాలో ఉన్నవారు జ్ఞానవంతులు అతనికి దగ్గర ఉన్నవారు వారు తప్పకుండా ఇస్లాహ్ ప్రయత్నం చెయ్యాలి పరుడు అతని ఆపే ప్రయత్నం కూడా చెయ్యాలి كما استعملت فلانا فقال إنكم ستلقون بعد أثار فاصبروا حتى تلقوني على الحوض السيد بن حضير أبو يحيى رضي الله عنه لكن شارو أنصارنا لوني أوكا بكتي بروقت صلى الله عليه وسلم ودى كوات شيء أو بروقت ميرو فلانا بكتني فلانا بكتني ఒక ప్రాంతానికి లేక కొందరిపై ఏదైతే నాయకునిగా చేశావో నన్ను కూడా ఎందుకు నియమించడం లేదు అని అడిగాడు అప్పుడు ప్రవక్త సలల్లా అలివి సలం చెప్పారు మీరు నా తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టి ఇతరులకు ప్రాధాన్యతనిచ్చే పక్షపాత ధోరణులు చూస్తారు అయితే మీరు మాత్రం ప్రళయ దినాన నన్ను నా హౌద్ వద్దా నా సరసు వద్దా కలుసుకునేంత వరకు ఓర్పు వహించండి ఇది కూడా ప్రవక్త సల్ల అసలం వారి యొక్క భవిష్యవాణి నిజమైంది ఇది కూడా ప్రవక్త సత్యసంధులు ప్రవక్త సత్యం పలికేవారు నిజ ప్రవక్త అన్న ఒక గొప్ప రుజువు ఇక్కడ హౌద్ యొక్క ప్రస్తావన ఏదైతే వచ్చిందో ఇది ప్రళయ దినాన మరియు స్వర్గంలో ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లాసలం వారికి లభించేటువంటి ఒక గొప్ప అనుగ్రహం ఒక చాలా పెద్ద వాస్తవానికి హౌద్ ఈ రోజుల్లో ఎలాగైతే మనం మన ఇంటి వద్ద కట్టుకుంటాము నీళ్ళ గురించి అలాంటిది కానీ అది చాలా పొడుగ్గా ఒక సందర్భంలో ప్రభుత్వ సల్ల అసలు వారు చెప్పారు అందులో త్రాగడానికి పాత్రలు ఆకాశంలో చుక్కలు ఉన్నట్లుగా ఉంటాయి అంటే మనం లెక్కించలేము అని ఇంకా దాని యొక్క నీళ్లు స్వర్గంలో ఉన్నటువంటి హౌదర్ నుండి వస్తాయి మరియు ఆ నీళ్లు పాలకంటే తెల్లగా మరియు చాలా చల్లగా ఉంటాయి ప్రళయ దినం నాడు ఎక్కడైతే లెక్క తీర్పులు పుణ్యాలు పాపాలు తూకం చేయబడటం ఇంకా ఎన్నో కార్యాలు జరుగుతాయి ఆ సందర్భంలో ప్రజలకు చాలా దాహం కలుగుతుంది అయితే నిజమైన విశ్వాసులు మాత్రమే ప్రవక్త ద్వారా అక్కడ ఆ నీళ్లు పొందుతారు ఎవరైతే ఒక గ్లాసుడు హాదరు నీళ్లు అక్కడి నుండి తాగుతారో వారు మళ్ళీ స్వర్గంలో వెళ్ళే వరకు వారికి దాహం కలగరు దాని ఘనతలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మరో సందర్భంలో తెలుసుకుందాం ఇక్కడ ప్రవక్త సలహా అలం వారు చెప్పిన విషయం ఏంటంటే పదవి వ్యామోహం హోదా అంతస్తులు కలిగి ఉండాలి అని మనిషి దాని గురించే చస్తు ఉండడం దాని గురించి ని ప్రయత్నాలు చేయడం ఇది మంచి అలవాటు కాదు మంచి విషయం కాదు మరియు పదవుల ఆశ ఉన్నవానికి పదవి ఇవ్వడం కూడా సమంజసం కాదు ఒకవేళ ఏదైనా సందర్భంలో ప్రజలందరూ కూడా ప్రజలలో ఎవరూ కూడా అర్హులు లేరు మరియు అర్హత గల వ్యక్తిని ఎవరు గుర్తించడం లేదు వేరే ఎవరి చేతిలోనైనా పగ్గాలు వెళ్ళాయంటే అక్కడి యొక్క వ్యవస్థ నాశనమైపోతుంది అని ఆ జ్ఞానం ఆ అనుభవం గల వ్యక్తి ముందుకు వచ్చి ఆ పగ్గాలు తీసుకుంటే ఆ హోదాను తీసుకుంటే అది వేరే విషయం అక్కడ అతని ఉద్దేశం ఏంటి వ్యవస్థను బాగుపరచడం కాని సామాన్యంగా మనిషి ప్రపంచపు హోదా అంతస్తులను పదవులను కోరి దాని గురించి అన్ని ప్రయత్నాలు చేసి అది పొందడానికి న్యాయం అన్యాయం మంచి చెడులో ఏ తారతమ్యం లేకుండా అతనిలో ఈ చెడు ఇంతగా ఉండడం ఇది మంచి విషయం కాదు మరియు ఈ హదీతిలో మరొక గొప్ప విషయం మనకు గొప్ప శుభవార్త ఏమి ఇవ్వడం జరిగింది ఎక్కడైతే కొందరు నాయకులు ఇక్కడ మనం నాయకులు అన్న పదం ఏదైతే వాడుతున్నామో కేవలం దేశానికి రాజు లేదా దేశానికి ప్రెసిడెంట్గా లేదా దేశానికి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నవారే అని ఆలోచించకూడదు ప్రతీ నాయకుడు ఇంటి నుండి మొదలుకొని ఇంటిలో ఒక మనిషికి ఉండేటువంటి నాయకత్వం మొదలుకొని వాడ గల్లీ ఇంకా సామాన్యంగా మన తెలుగులో ఒక పదం వాడతారు గల్లీ నుండి ఢిల్లీ వరకు అన్ని రంగాల్లో ఎవరికి ఏ నాయకత్వం వహించిందో అక్కడ అతను తప్పకుండా న్యాయాన్ని పాటించాలి ఎవరికి ఏ హక్కు ఉందో హక్కు హక్కును చేరవేసే ప్రయత్నం చేయాలి ఇక్కడ ప్రవక్త సల్లూ సల్ మనకు ఇస్తున్న బోధ ఏమిటంటే ఎవరైనా ఎవరైనా నాయకులు మీ హక్కును మీకు చేరవేయకుంటే మీరు నాతో వచ్చి హౌస్ వద్ద కలిసే వరకు మీరు ఓపిక వహించండి దీని ఇందులో ఉన్నటువంటి గొప్ప శుభవార్త ఏంటి మీ చావు వరకు మీరు న్యాయంగా జీవితం గడిపి మీ వైపు నుండి ఒకరిపై అన్యాయం దౌర్జన్యం జరగకుండా మీ హక్కు ఏదైనా మీకు దొరకనప్పటికీ మీరు ఎదుటి దౌర్జన్యం చేయకుండా సహనం వహించి ఉన్నారు అంటే ప్రళేదినాన తప్పకుండా నా చేతితో ప్రవక్త సలహా వారి యొక్క శుభ హస్తాలతో ఈ హోదే కోతారు అన్నటువంటి మరియు ఈ హీస్ నంబర్ యాభై మూడు మన ఈ అధ్యాయం బాబు సబర్ ఏదైతే చదువుతున్నామో సహనం యొక్క అధ్యాయం ఇందులోని చివరి హీస్ వానబీ ఇబ్రాహీం అబ్దు في بعض ايامه التي لقي فيها العدو انتظر حتى اذا مالت الشمس قام فيهم فقال يا ايها الناس لا تتمنوا لقاء العدو واسالوا الله العافيه فاذا لقيتموهم فاصبروا واعلموا ان الجنه تحت ظلال السيوف ثم قال النبي صلى الله عليه وسلم اللهم منزل الكتاب ومجري السحاب وحازم الاحزاب تهزمهم وانصرنا عليهم భద్రత్ అబు ఇబ్రాహీం అబ్దుల్లాబీన్ అబూ అఫారద్ అల్లాహతలాను ఉల్లేఖించారు శత్రువులతో తల పడాల్సి వచ్చిన రోజుల్లో శత్రువులతో యుద్ధం జరిగిన ఒక సందర్భంలో ఒకరోజు ప్రవక్త సల్లూ అలహి వసలం యుద్ధం కోసం నిరీక్షించారు అంటే యుద్ధం గురించి కొంతకాలం కొంత సమయం వేచి ఉన్నారు ఎప్పటి వరకు ఇద సూర్యుడు నడి నెత్తి నుండి క్రిందికి వాలిన తర్వాత సామాన్యంగా నడి నెత్తి నుండి పడమరు వైపునకు వాలుతుంది కదా జవాల్ అని ఏదైతే మనం అంటామో ఆ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం ప్రజల మధ్య నిలబడి ఈ విధంగా ప్రసంగించారు కొంచెం శ్రద్ధగా వినండి ప్రజలారా మీరు ఎన్నడూ శత్రువులతో తడ తలపడాల్సిన పరిస్థితి రావాలని కోరుకోకండి లావత్వర్ గమనించండి లాతమన్నవరి కాహాలి అదు మీరు ఎన్నడూ కూడా శత్రువుతో యుద్ధం జరగాలి శత్రువులతో పోరాడాలి ఇలాంటి పరిస్థితి రావాలని కోరుకోకండి నిత్యం శాంతినే కోరుకుంటూ అల్లాహను ప్రార్థించండి అని ప్రవక్త నేర్పుతున్నారు అయితే ఒకవేళ శత్రువులతో యుద్ధం చేయవలసిన పరిస్థితి గనక ఎదురైతే అలాంటప్పుడు ఫస్విరు సహన స్థైర్యాలతో పోరాడండి పోరాడాలి అని కోరుకోకండి శత్రువుల్ని ఎదుర్కోవాలి అని ఎదురు కోరుకోకండి కోరుకోవాల్సింది ఏమిటి యుద్ధం కాదు శాంతి కానీ ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి వచ్చేస్తుందో వినుదిరిగొద్దు నిలకడగా ఉండాలి ఫస్విరు మళ్ళీ తర్వాత ప్రవర్త చెప్పారు వాళ్ళము గుర్తుంచుకోండి తెలుసుకోండి స్వర్గం ఖడ్గ ఛాయాల క్రింద ఉందన్న సంగతిని మీరు తెలుసుకోండి అంటే ఇక యుద్ధం జరుగుతుంది అప్పుడు వెనుదిరగవద్దు అప్పుడు వెనుదిరిగితే నరకం పాలయ్యే పరిస్థితి ఉంటుంది ఎదురైంది సమయం వచ్చేసింది అప్పుడు నిలకడగా ధైర్యంతో సహనంతో పోరాడుతూ ఉండు ఒకవేళ అందులో నీ ప్రాణం పోయినా సరే గుర్తుంచుకో ఇందులోనే నీవు స్వర్గం పొందుతావు మళ్ళీ ప్రవక్త సలహు వలం అల్లాతో దువా చేశారు ఏమని అల్లాహు మమున్జి అల్ కితా ఓ దివ్య గ్రంథాన్ని అవతరింప అవతరింపజేసినవాడా व्यरेक सहायपड़ी मुस्लिम गपंचमे प्रत्येक इस्लाुरी टेर्ररीस्ट धर्म मतम अस्लाम अंदर चंपेयन चुप्त इला प्रचारो वारी की हदीदी विपचाली इंदो इंद गमी युद्धा कोई शुल तो होत्रुवल तो वह తొడపడాల్సిన అవసరం రావాలి అని ఎప్పుడు కోరుకోకండి అనుయ కోరుకునేది ఏమిటి అంతేకాదు అల్లాను అర్థించేది దేని గురించి ఆఫీ శాంతి భద్రతలు సమాజంలో శాంతిని నెలకొలవాలి అని అల్లాను ప్రార్థించండి అని ప్రవక్త ఇక్కడ నేర్పారు కానీ కొందరు దుష్టులు కొందరు దుర్మార్గులు స్వయం వారే ఎంతో ఘోరమైన నేరస్తులు టెర్రరిస్టులు కానీ శాంతియుతమైన ఇస్లాంను ఒక టెర్రరిస్టుగా తెలియబరుస్తారు కొన్ని సందర్భాల్లో కొందరు దుర్మార్గురు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం వారినే ఎంతో చెడుగా చిత్రీకరించారు కానీ ఇక్కడ గమనించండి ఈ ప్రవక్త యొక్క సూక్తులు ప్రవక్త యొక్క మహితోక్తులు ఎంత మృదువుగా ఉన్నాయి ఎంత శాంతిని నెలకొల్పడానికి ఉన్నాయి మళ్ళీ ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చింది అంటే ఏమి చేయాలి అది కూడా నేర్పారు ఇందులో ప్రత్యేకంగా ఒక దువా కూడా మనకు నేర్పడం జరిగింది అల్లాహుమ్మ మున్జిల్ అల్ కితాబ్ సహాబ్ ఓ హాజిమ్ అల్ హజాబ్ ఎహిమ్ ఈ దువాను కూడా మనం ఇలాంటి సందర్భాలలో చదువుతూ ఉండాలి అయితే ఇక్కడ మనకు తెలిసిందేమిటి మనం శత్రువులపై గెలుపు పొందేది కేవలం ఆయుధాలతోనే కాదు మనం భౌతిక సాధన సంపత్తి ఎంత సమకూర్చుకున్నా కానీ విజయం వాటి ద్వారానే కాదు అల్లాను వేడుకోవడంలో కూడా ఉంది అందుగురించి చూడండి ఈ రోజుల్లో కొందరు కొన్ని దేశాలు తమ వద్ద ఉన్నటువంటి శక్తి మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసే అటువంటి బొమ్మలు మా దగ్గర ఉన్నాయి అనుకునే వారి వద్దకు కూడా అల్లా యొక్క గుర్తు మనకు మనం గుర్తు చేయలేని పరిచయం మనకు లేనటువంటి కొన్ని సైన్యాలను అల్లా పంపుతున్నాడు దాని ద్వారా అల్లాఅతాలా చూపిస్తున్నాడు ఉదాహరణకు ఈ సందర్భంలో ఈ రోజుల్లో కరోనా వైరస్ అని ఏదైతే మనం వార్త వింటున్నాము దాని గురించి కూడా ఇలాంటి వార్తలు వస్తున్నాయి ప్రపంచంలోని పెద్ద పెద్ద అనుభవజ్ఞులు కలిసి కూడా దిన కరోనా వైరస్ వల్ల చనిపోతున్న ప్రజల యొక్క చావును ఆపలేకపోతున్నారు కదా ఇప్పుడు పరిస్థితి ఎక్కడి వరకు వచ్చింది చూస్తూ చూస్తూ ప్రపంచమంతా ప్రబలిపోతుంది ఒక దేశంలో ఒక ప్రాంతంలో మొదలైన వైరస్ కదా కానీ చూడండి ఎలా ప్రబలిపోతుందో అందుగురించి మనం అల్లా యొక్క అల్లా యొక్క ఆదేశానుసారం జీవించే ప్రయత్నం చేయాలి అల్లా మనందరికీ కూడా సద్భాగ్యం ప్రసాదించుగాక అయితే ఈ బాబు సబర్ అనే మూడవ అధ్యాయంలో ఇరవై తొమ్మిది మనం చదివాము मन जीतर एनो समस्कू मन एट सहन वह अने बोधन मन की इंद्र लाई संक्षिप्त दाँ माटलो मन इलाव मनमेक इबांदी की आटंका कष्ट रोगी नष्टा की, की, की, की गुरी आईना ఏ నష్టమైనా కష్టమైనా ఇబ్బంది ఏది అయినా కానీ అందులో సహనం వహించాలి సహనం అంటే ఏంటి నాలుకతో సహనం ఇలాంటిది అల్లాకు ఇష్టం లేని మాటలు మాట్లాడవద్దు మన చేతులతో సహనం ఏంటి కష్టం వచ్చింది అంటే కొట్టుకోవడం బాదుకోవడం అలా చేయకూడదు ఇంకా మన హృదయంతో కూడా సహనం ఉండాలి ఇతర అవయవాలతో కూడా ఉండాలి మరియు ఎలాంటి కష్టం వచ్చిందో అక్కడ ఆచరణ రూపంలో చేసేటువంటి సహనం ఏమిటో అది కూడా మన మనం గుర్తుంచుకొని దీని ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఎక్కడ ఆచరణ రూపంలో ఎలాంటి సహనం వహించాలి అనేది దీని గురించి మరింత జ్ఞానం ఉంటేనే మనం తెలుసుకోగలుగుతాము అందుగురించి ఇస్లామియ ధర్మ జ్ఞానానికి చాలా చేరుగా దగ్గరగా ఉండాలి ఇస్లాం జ్ఞానం ఇంకా మనం పొందుతూ ఉండాలి నేర్చుకుంటూ ఉండాలి అప్పుడే మనకు మన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు సరి అయిన దొరుకుతుంది అలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక ఆ మీను అలహదు రబుల్మీన్ అస్సలం వైకమ్ వరహ్మ వూ